నిజముదెలియని మానేరమే కాక భజన నీవు చేపట్టినందుకడమా అంచెల వరుసము లోహపు గాలి నెల్ల ఎంచినా పసిడి గావించుగాక నించిన నిన్నాతుమ చింతువారి పాతకాలు మెంచనిచ్చేవా మేలే మెరయించుగాక నలువంక రవికిరణాలు మేలుకీడని తలగినా ఇన్నిటిలో తానే కాక ఇల దాసుడు జాతి నెవ్వడైనా నీ కృపజలగి పావనుజేసి చేకొనుగాక పూనిన దిక్కులగాలి కొందుగా ఈడాడని మానీనా లోకమెల్లా మలయుగాక మానక శ్రీవేంకటేశ మహిలో నీ దాసులుండేదే నెలవైనా నీ కెరవే కాదా